జ్యేష్ఠరాజాస్పత కూీత సాదర శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్చార్యపర్య వందే గురు పరంపరా నమస్కృతరై నరోం దీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే శ్రీభగవానువాచో్యానన్వశోచస్వ్యావాదాచ భాషసే గతూ నగతూచ నాను సోచంతి పండితాహో ఇక్కడి నుంచి గీత ఉపదేశం ప్రారంభం ఇంతవరకు ఇక పూర్వరంగా ఉంటారు చూడండి ఇప్పుడు సంగీత కచేరీ ప్రారంభం అయిందంటే సంగీత కచేరీ అంటే ఆయన పాఠం ప్రారంభించినప్పటి నుంచే ప్రారంభించాం గీత కథ ఇక అందుకోసం అలా అంత అంతకుముందు ఉరికే పరిచయాలు చేయడం ఈయన మంచి విద్వాంసులుండి బాగా పడతారు ఈయనకిన్ని కచేరీలు చేస్తారు ఈ రకం సమాచారం ఎవరో చెప్తారు అదంతా కూడా సంగీత కచేరీలో భాగమా అంటే బహిరంగంగా ఉంటూ భాగం అవుతుంది అంతరంగం కాదు అంతరంగము అంటే ఆయన పాఠం ప్రారంభించినప్పటి నుంచే అదేవిధంగా ఎక్కడ కూడా సోక్ష్యానము సూచస్త్వం దగ్గర నుంచే గీత యొక్క ఉపదేశం ఆరంభము ఒక అభిప్రాయం శంకర్ భగవత్పాదం అలాగ దాన్ని వ్యాఖ్యానం చేశారు అయితే శ్రీమద్ రామానుజాచార్యులు ఏం చేశారంటే సో శరణాగతి దగ్గర నుంచి గీత ప్రారంభం అని వారు అన్నారు ఓకే అభిప్రాయ భేదం పెద్ద పెద్ద భేదం కూడా కాదు సో అర్జునుడు అంటాడు సో శిష్య స్నేహం షాధిమాం ప్రపన్నం అని అంటాడు రామానుజాచార్యులకి ప్రపన్నం అంటే ఆయనకి చాలా ప్రీతి అందుకోసం అక్కడి నుంచి గీత ఆరంభమైంది అని వారన్నారు శంకరులు సరే అవన్న లాంటి పెట్టి ఉపదేశం ఇక్కడ ఆరంభమైంది అని శంకర్ గారు బాలగంగాధర తిలక్ ఏమన్నాడంటే అసలు ఇవేమీ కాదు క్లైవ్యం ఆస్మగమార్థన ఐకత్వ్య ఉపపద్యత అని ముందు ప్రారంభించాడు చూడండి ముందు కోపడ్డాడు ఆయన పెప్ రెండు శ్లోకాల్లో ఉంది అక్కడ ఆరంభమైంది గీత ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యోద్యమము అవి నడిపి ఆ ఉత్సాహంతో ఆయన ఉండేవారు కాబట్టి అక్కడ ఆరంభమైంది గీత అని బాలగంగాధర తిలక్ అభిప్రాయపడ్డాడు జ్ఞాన జ్ఞానదేవుడని ఒక ఆయన జ్ఞానేశ్వరి అయిన గీతక వ్యాఖ్యానం అట్లా సార్ చాలా గొప్ప వ్యాఖ్యానం ఆయన కూడా శంకరుల యొక్క అభిప్రాయమే ఆయన అభివ్యక్తం చేశారు ఇలా అనేక మంది అనేక వ్యక్తం చేస్తారు ఫస్ట్ కానీ మనమైతే సంప్రదాయంలో ఎక్కడి నుంచి గీత ఆరంభము అని టేకప్ చేస్తాం ఎందుకంటే శ్రీ భగవాను వాధ్యాన్ని చెప్పి ప్రారంభం అయింది యాక్చువల్ గా కాంటెక్స్ ఏదైతే ఉన్నదో దానికి అతీతంగా అసలు మానవుల జీవితంలో శోకం అనగానేమి అది ఎందుకు వచ్చింది అది ఎలా పోతుంది ఈ సమాచారం అంతా కూడా ఇక్కడి నుంచి ఆరంభం ఇది అశోక ఉపనిషత్తు పేరు ఈ మాట మీకు నేను మనవి చేస్తాను ఎందుకంటే ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే రహస్య విజ్ఞానము అని అర్థం ఉపనిషత్తు శబ్దానికి అర్థం రహస్య విజ్ఞానము అంటే ఉరికే బాబులుగా పది మందిలో పది మంది నాలుకలో నలిగి విజ్ఞానం కాదు ఇప్పుడు రాముడు శీతల వివాహం ఆడాడు అడవికి వెళ్ళాడు రావణాసురుడు అపహరించాడు అక్కడ రావణుడిని సంహరించి తీసుకొచ్చాడు హనుమంతుడు ఈ సమాచారం మీకు పది మంది నోళ్లలో నలుగుతూ ఉంటుంది శ్రీకృష్ణుడు రాసలేలా మురళి గానము ఇటువంటివి ఈ మాటలు ఇటువంటివి పది మంది నోళ్లలో నలుగుతూ ఉంటారు వాటిని ఉపనిషత్తులు అంటారు ఎందుకంటే ప్రజలకి సామాన్య జనానికి కథల ప్రేమ ఉంటుంది కథలు అలా రొమాంటిక్ గా ఉంటాయి సో వాటితో ఉత్సాహంగా ఆ కథలతో కాలక్షేపం అయిపోతూ ఉంటుంది ఉపనిషత్ అంటే రహస్య విజ్ఞానము రహస్య విజ్ఞానము అంటే అది ఉంటుంది మార్కెట్ ఇట్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్ బట్ నో సీమ్స్ టు నో ఇట్ దాన్ని ఉపనిషత్ ఇది ఎలాగంటే పెద్ద బ్యానర్ మీద ఈక్వల్ గా అనుసరిస్కారం రాసి మన ఈ సెంటర్ లో కట్టారనుకోండి స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఉపనిషత్తు ఉండదు అది ఉపనిషత్తే ఎందుకంటే అందరూ చదువుతారు ఈక్వల్ డెమెసెస్కేర్ ఎవరికి అది అర్థమయ్యే మాట కాదు ఎవడో ఒకడికి అర్థం అవుతుందో ఇక్కడ బ్యానర్ ఈక్వల్ డెమెసెస్ కేర్ కట్టారు ఆయన స్కీన్ అంటే ఎంత ప్రేమ చాలా గొప్ప విషయాన్ని వీళ్ళు బ్యానర్ కింద పెట్టారే అని ఎవడో ఒకడు అప్రిషియేట్ చేస్తారు దాన్ని ఉపనిషత్తు సో ఇది అశోకోపనిషత్ శోకము అనేది జీవితంలో ఉంది ఈ శోకోపాయమే చూడండి శోకం అనేది కనుక లేకపోతే అసలు ఈ సంసారంలో మీకు ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఏమీ ఉండవు సినిమాలు ఉండవు తర్వాత శోక నివారణోపాయాలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అది ఏమీ లేకుండా అయిపోతుంది ఎందుకంటే మానవుడు ఒక ఎస్కేప్ తనకు ఈ నిత్య జీవితం సంసార దుఃఖం నుంచి ఎస్కేప్ అవటం కోసమే ఇవన్నీ మనిషి ఆ ఒంటరితనాన్ని భరించలేక వివాహం ఆడతాడు వివాహంలో మళ్లీ ఇద్దరూ కలిసి కొంతకాలం జీవించేప్పటికి ఏదో ఒక వెలితి కనపడుతుంది మళ్లీ కలిసి జీవించడంలో పూర్ణమైన హ్యాపీనెస్ ఉండదు కాబట్టి సంతానాన్ని పొందుతారు సో ఈ విధంగా ఇట్ కంటిన్యూస్ మనిషి హీఈ్ పర్మనెంట్లీ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది డ్రడ్జరీ ఆఫ్ డే టు డే లైఫ్ ఈ ఎస్కేప్ కి భాగంగానే ఈ కళలని ఇవని అవని తర్వాత డ్రామాస్ అని నాటకాలు సంగీతము ఇవన్నీ కూడా సంసార దుఃఖం నుంచి ఇది గివ్ లిటిల్ కొంత ఫ్రీడమ్ అని ఇస్తాయి తాత్కాలికంగా తర్వాత ధనాన్ని సంపాదించేది కూడా శోకం నుంచి నివృత్తి కోసమే శోకం నుంచి నివృత్తి కలుగుతుందని ఆ మానవుడు ధనాన్ని సంపాదిస్తాయి ధనాన్ని ఎంత పోగేసినా అదేమీ వర్కౌట్ కాదు ఏదో కొంత కంఫర్ట్స్ పోగుపడతాయి తప్పిస్తే మౌలికంగా శోక నివారణ జరగదు శోకం అలా కంటిన్యూ అవుతున్నట్టు శోకం అంటే ఒక వెలితి దుఃఖము ఫీలింగ్ ఆఫ్ ఇన్ ఎక్వసీ ఇన్కంప్లీట్నెస్ అదలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం సంపాదిస్తారా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం ఉంది కదా అని శోకం ఏం విడిచిపెట్టదు అధికారంలో ఉన్న శోకం పీడిస్తూ సో ఈ విధంగా మానవ మాత్రుణ్ణి శోకము జీవితంలో ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకి అనుభవానికి వస్తుంది ఇది ఒక అభిప్రాయం అయితే శోకానికి హేతువేమిటో తెలిస్తే శోక నివారణ మనకి అవగతానికి అవుతుంది హేతు తెలియాలి కారణం ఏటో తెలిస్తే కార్యాన్ని దాన్ని నివారణ చేయవచ్చు డయాగ్నాసిస్ సో శోకాన్ని డయాగ్నాక హేతువు ఎలాగైతే రోగ నిదానము అని అనారోగ్యం ఏదైనా చేసినప్పుడు దీనికి హేతు ఏమిటి తెలిస్తే గానీ అనారోగ్యము నివారించటం కూడా ఒక జ్వరం వచ్చింది ఏమిటో తెలిసింది కదా జ్వరం వీళ్ళు టెస్టులు చేశారు ఎన్ని టెస్టులు చేసినా ఆ జ్వరం ఎందుకు వస్తుందో కనిపెట్టలేదు మామూలుగా మన డాక్టర్లు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళే యాంటీ మలేరియల్ ఇంజక్షన్ ఒకటి ఇచ్చేస్తాడు ఎందుకంటే మలేరియా అయితే తగ్గిపోతుంది తర్వాత ఇది ఒక తర్వాత ఈ పూర్వం ఇంకా ఏవో ఇంకా టెస్ట్ చేసి అంత చేయరు ఏవో కొన్ని యాంటీ బాక్టీరియల్స్ స్టాండర్డ్ వైడ్ రేంజ్ యాంటీబయాటిక్స్ ఏవో ఉంటాయి అవి ప్రిస్క్రైబ్ చేసి అవి మింగేస్తే తగ్గిపోతుంది ఇవి ఇంక ఈ ట్రయల్స్ ఏమీ వర్కౌట్ కాకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ అనో లేకపోతే కల్చర్ టెస్ట్ అనో అది మొదలెడతా అలాగే అవన్నీ చేసినప్పుడు జ్వరం తగ్గలేదు ఎన్ని మందులు ఉన్నా ఎన్ని వాడినా తగ్గలేదు కల్చర్లు చేస్తే ఆ కల్చర్లో ఆ బ్యాక్టీరియా బయటపడలేదు ఏమిటో సెటిల్ కాలేదు అప్పుడు ఆఖరికి ఆయన ఎక్కడికో అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి మన ఏరియాలో ఎక్కడా లేని బాక్టీరియా అమెరికా స్పెషల్ బ్యాక్టీరియా ఒకటి ఆయనకు ఆ కారణంగా ఆయనకు అనారోగ్యాలు వస్తుందని వాళ్ళు గుర్తుపట్టి దానికి ఉపయోగించే ఒక స్పెషల్ యాంటీబయాక్టీరియల్ ఒకటి ఉంది లేటెస్ట్ అది వాడి తగ్గింది సో ఈ విధంగా మీరు రోగ నిదానము డయాగ్నాటిస్ తెలిస్తే అప్పుడు దానికి ఉపాయాల్ని ఇలా వచ్చేయమా తీసుకమ్ యూ కెన్ సిట్ హీర్ యూ కెన్ యూ కెన్ సిట్ దూ కెన్ సిట్ దే ప్లీజ్ బీ కంఫర్టబుల్ సో శోక ఉప శోక నివారణ మనకి సిద్ధించాలి అంటే శోక హేతువు ఏమి అని తెలియాలి లోకంలో శోకహేతువుని నిదానం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక ఈ కారణంగా నీకు శోకం కలుగుతోంది అని చెప్తారు ఇప్పుడు ఎకనామిక్ పీపుల్ ఉన్న ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ని తనకు కలిశారనుకోండి మీరు ఆయన ఏమని మీరు ఎల్ఐసి పాలసీ చేయలేదు కారణంగానే మీ జీవితంలో శోకం ఉంది అని చెప్తారు నేను మొన్న బోర్డు మీద చూశాను సొలిసిటేషన్ ఇస్ యాక్సెప్టబుల్ అనే అడుగున్న రాసి ఉంది ఎల్ఐసి పాలసీకి ఎందుకంటే ఈ సొలిసిటేషన్ అనేప్పుడు కొంతమంది చికాకు పడతారేమో మీరు అలా చికాకు పడే హక్కు లేదు ఎల్ఐసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సొలిసిట్ చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది ఫార్ టేక్ కేర్ ఆ నోటీస్ బోర్డు మీద ఉంది సో ఆ విధంగా ఎల్ఐసి ఏజెంట్లు ఏమని చెప్తారంటే మీరు పాలసీ తీసుకోలేదు అందుకోసమే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు మీరు పాలసీ తీసేసుకుంటే జీవితం నందనవనం అయిపోతుంది ఆ పాలసీని కూడా జీవన్ ఆనంద్ అని పాలసీ పేరేది అని ఈ విధంగా ఎవడి ధోరణిలో వాడు శోక కారణాన్ని బోధిస్తాడు నేను మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే ఎవడి సంస్కారాన్ని బట్టి వాడు శోక కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో మామూలుగా నేను స్టాండర్డ్ లోకంలో ఉన్న స్టాండర్డ్ చెప్పడం చాలా తెలిక మీరు తెలివితే అర్థం చేసుకోగలుగుతా కూడా మామూలుగా అందరూ చెప్పి మాట్లాడేటంటే గ్రహాల పొజిషన్ తేడా ఉండబట్టి శోకం ఉందని చెప్పారు చెప్తారా అండి తర్వాత ఇంకోటి మీరు గ్రహాల పొజిషన్ తేడా ఏమంటే అసలు గ్రహాల పొజిషన్లో డిఫెక్ట్ ఉంటే ఈ సృష్టిలా నిలబడుతుంది అసలు మీరు ఆలోచించి చూడండి అసలు మీరు ఆలోచించండి ఉండాల్సిన గ్రహాలు ఉండాల్సిన స్థానంలో లేకపోతే అసలు కెటాక్లైస్మింక్ అంటారు అంటే ప్రళయం వచ్చేస్తుంది ఇప్పుడు భూమి మీద ఈ వాతావరణాన్ని శాసించేటువంటిది గురుగ్రహం యొక్క గ్రావిటేషనల్ ఫుల్ దాని మీద బోల్డ్ అనాలసిస్ రీసెర్చ్ గురుగ్రహం జైంట్ ప్లానెట్ రెడ్ జైంట్ ఆ రెడ్ జైంట్ The type of gravitational attraction it exerts on all the planets is so phenomenal. A gravitational attraction molanga ne, bhoome, ila nitāgda undi tanusuttu tante ragadani ku badulga, kuncham vāli tanusuttu tante rigutu undi, ila evanni calculations. Kabite gurugraha o raṅgukluya shlo unna ni miranukkocha, but from the point of view of Ishwara, it is just in the right place. ఈశ్వరుని యొక్క సృష్టిలో కొన్ని గ్రహాలు రాంగ్ ప్లేస్ లోను కొన్ని స్టార్లు రాంగ్ ప్లేస్ లోను ఉంటే ఇంకా సృష్టి నిలబడుతుందండి అది అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగం కదా కాబట్టి ఫ్రమ్ ది ఈశ్వరాస స్టాండ్ పాయింట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఏది రాంగ్ ప్లేస్ లో లేదు మరి మరి జ్యోతిష్ శాస్త్రంలో ఇలా చెప్తారంటే వీడి వీడి జీవితం స్టాండ్ పాయింట్ నుంచి దాన్ని మరి అలా అదుకోవాల్సి ఉంటుంది సో డెఫినెట్లీ the configuration of the planets is responsible for the measure in line ani cheptunnaraandi din bahiranga kaaranam le ante shokam ekkada undi kaaranam is one way of looking at it there is some uh, some empirical correlation some empirical correlation is there adi adedo rushulu rushi muni log hote hai so vaalle ichcharante వాటి స్ట్రక్చర్ వాటి కన్ఫిడరేషన్ ని మనుషుల జీవితాన్ని కంపేర్ చేసి విశాలమైన దర్శనం గల వారు కనుక ఏవో కొన్ని సూత్రాలు చెప్పారు ఒకళ్ళు మొదలు పెడితే ఇంకా దాని మీద ఇంకా ఇతర విద్వాంసులందరూ జతగూడి ఆ శాస్త్రాన్ని అలా బిల్డప్ చేశారు సో నవ్ వీ హ్యావ్ ఎ సిస్టమ్ సో దట్ సిస్టమ్ ఇట్ ఫార్మ్లీ బిలీవ్స్ దట్ యువర్ సఫరింగ్ ఈజ్ కాస్డ్ బై ప్లానెట్స్ బహిరంగ కారణము అని ఇంకా మన వాస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు వీళ్ళేమని చెప్తారంటే గ్రహాలు కాదు ఏమీ కాదు కేవలము డోర్స్ అండ్ విండోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సారో అని చెప్తారు కేవలము డోర్స్ అండ్ విండోస్ సో మన పుచ్చు స్వామీజీ చెప్తున్నారు వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి కోర్టు అమీనా ఇంటికి ఎప్పుడు రానివ్వద్దు అని చెప్పారు ఎందుకంటే కోర్టు అమీనా వచ్చేటంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ vastu shastra junior ochchaante he will definitely tell something is wrong ee kiddigi ikkada undakudadu floor marcham untadu floor ela marustarannu roof sargaledu antadu roof sargaledu ante ekkada table sargaledu la objection ledu ante ee fans u ye anni vallogalla unnaru fans u edo undi valle untarante ee tables kutchilu saraina place lo levu anta kutch is okay you can reorganize these holy blessed things we can reorganize Lord, we know how you are going to do that. So, you cannot do that. The door is going to go to the table. The door is going to go to the table. The door is going to go to the table. How you are going to change it? So, uh, that kind of mali bahiranga kāranamu. Mana dukhāniki, ego ee talpulu, godalu, ee kāranamu. Edo ko pidi. ఇది బహిరంగ కారణం ఇంకా ప్రతివాడు శాస్త్రాలు ఏమీ చదవక ఈ బహిరంగ కారణాలు తెలియాలంటే మీరు విద్వాంసుల్ని కలవాల్సి ఉంటుంది వాళ్ళు మీకు బోధించాల్సి ఉంటుంది ఇవేమో అక్కర్లేకుండా ప్రతి మనిషి తనంత తానుగా ఎవ్రిబడి హ్యాస్ హిజోన్ అనాలిసిస్ కదా ప్రతివాడు కూడా తన దుఃఖానికి కారణము తన కుటుంబ సభ్యులు తన బంధువర్గము ఇది ప్రతివాడికి ఖచ్చితమైనటువంటి అవగాహన ఖచ్చితంగా కొత్తలుడికి కేవలం అత్తమాముల కారణంగానే టెన్షన్లో ఉంటాడు ఈ అత్తమాములు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అతనికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం ఈ రకంగా సో తర్వాత అత్తాకోడాళ్లు ఉన్నారనుకోండి దెబ్బలాడుకునే అత్తాకోడాళ్ళు అనమాట వాళ్ళు ఏ రకమైన దృష్టికోణంలో ఉంటారంటే అదొక రకమైన మైండ్ సెట్ అలా నిర్మాణం అయిపోతుంది నా జీవితంలో ఉండే దుఃఖం అంతా అత్తగారి వల్ల కలుగుతోందని కోడలు అనుకుంటుంది నా జీవిత దుఃఖం కూడా కోడల వల్ల కలుగుతోందని అత్తగారు ఇది కూడా బహిరంగ కారణమే మనకుండే రాగద్వేషాలను బట్టి బాహ్య ముందుండే వ్యక్తుల ఎందు దుఃఖము దుఃఖ కారణము ఇదిగో ఎందుకంటే దుఃఖంగా ఉన్నారు మీ ముఖంలో ఎక్కడా కలలేదు వాట్ హ్యాపెండ్ అంటే ఏం చెప్పమంటారండి నాకు చాలా అవమానం అయిపోయింది అవమానం అయిందండి అంటే నేను మా మామగారి ఇంటికి వెళ్ళాను నేను ఎరుగున సంగతి చెప్తున్నాను మామగారి ఇంటికి వెళ్ళాను వాళ్ళు చాలా అవమానం చేశారండి అని పాపం ఆ వ్యక్తి కూమిలి దుఃఖిస్తాడు నేను చెప్పాను ఈ మానవమానాలకు అతీతంగా బ్రతకవాయా అంటే మానవమానాలకు అతీతంగా బతికి మాటైతే నీకు మళ్ళా నీ పక్కన సంచి పట్టుకుని రావచ్చు కదా ఇంట్లో కాపురం చేసుకున్నాను కదా నేను అని సో హీ హ్యాస్ ఎ జస్టిఫికేషన్ ఫర్ హిజ్ సార్ ఇదే కారణంగా భూమిలు నేను కనపడప్పుగా హెచ్చరించాను చూడు నువ్వు రాంగ్ ట్రాక్ లో పడిపోయావు వాళ్ళు మర్యాద చేయలేదంటావు వాళ్ళు చేయరు వాళ్ళు దే డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ వాళ్ళకి అదర్ పర్సన్ యొక్క మంచితనాన్ని పాండిత్యాన్ని గుర్తించే స్వభావం వాళ్ళలో లేదు సో విద్వానేవ విజానాది విద్వజ్జన పరిశ్రమం నీ మంచితనాన్ని గుర్తించడానికి వాడు మంచివాడు ఉండాలి నీ గొప్పతనాన్ని గుర్తించడానికి వాడు గొప్పవాడై ఉండాలి వారి దగ్గర లేదు భగవంతుడు నీకు అటువంటి అపమామల్ని ఇచ్చారు ఫర్త్ కొంటాను కమౌట్ ఆఫ్ ఎయిట్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సో ఈ విధంగా ఫలానా వాళ్ల కారణంగా నేను దుఃఖితుడను కొంతమంది కోర్టులో కేసు వేస్తాను ఎందుకు వేస్తారంటే వాడు నాకు ఇంత దుఃఖాన్ని కలిగించినందుకు అట్లీస్ట్ హీ షుడ్ ప్రిఫర్ ఇట్ అని పరువు నష్టం దావా వేస్తాను నాకంత కష్టాన్ని కలిగించాడు నా మనస్సుకి పరువు నష్టం అంటే మనస్సుకి క్లేశాన్ని కలిగించిన దానికే పరువు నష్టం వేస్తా అదే ధన విషయంలోనూ దాంట్లోనూ కష్టం కలిగిస్తే దానికి పరువు నష్టం వేరు దానికి ఏంటి ఈ కన్సూమర్ ఫోరంలోనో దాంట్లోనో కేసు వేస్తా ఆ కేసు వేరు ధన నష్టం కేసు వేరు ఇది పరువు నష్టం మనస్సుకి సో ఈ విధంగా మనం బహిరంగ కారణాన్ని మనంతటా మనం వెతుక్కుంటాం కుటుంబ సభ్యుల కారణంగా మన బంధువుల కారణంగా మనిషి దుఃఖిస్తూ ఉంటాడు ఇంకో కొంతమంది దుఃఖానికి హేతు ఏమిటంటే ఆఫీసులో వాళ్ల కారణంగా దుఃఖం ఉంది మా బాస్ కారణంగా వాడు దుఃఖంగా ఉంటాడు ఈ బాస్ వీడు అవతలకపోడు వీడు అది ఈ ఆర్గనైజర్ వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టి పనలేదు కదా ఇంకా జీవితకాలం ఆ ఎంప్లాయ్మెంట్ లోనే ఉంటాడు వీడు బాస్సు అక్కడే ఉంటాడు వీడు అక్కడే ఉంటాడు వీడు బాస్ అక్కడే ఉంటాడు ఆ బాస్ వల్ల వీడు దుఃఖపడుతూ అలా ఏళ్లు గడిచిపోతాడు బికాస్ ది బాస్ హ్యాస్ కాల్స్ ద సఫర్ ఇంగ్ అనే నిజమో అబద్దమో అడిగే తెలియాలి సమ్హౌ పీపుల్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా శోకాన్ని అనుభవిస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ శోకానికి కారణము బాహ్యమునందున్నది అనే ఒక నిశ్చయంలో ప్రతి వ్యక్తి కూడా ఉంటాయి దిస్ ఈజ్ హౌ కొంతమందికి గవర్నమెంట్ కారణంగా నేను దుఃఖిస్తున్నాను సోషల్ సిస్టమ్ కారణంగా నేను దుఃఖిస్తున్నాను ఈ విధంగా అటువంటి ఒపీనియన్స్ కొంతమందికి ఉంటాయి ఉదాహరణకి ఫలానా పార్టీ బీజేపీ పార్టీ ఉన్నంతకాలం అసలు మనస్సుకి శాంతి అనేది ఈ పైన మనస్సుకి ఉంటుంది అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈయన ఆపోజిట్ అనుకునే వాళ్ళు ఉంటారు సోషల్ సిస్టమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు కట్టర్ కమ్యూనిస్టులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ డెమోక్రాటిక్ సిస్టమ్స్ అన్ని చాలా పెయిన్ఫుల్ అయిపోతాయి దే కెనాట్ లివ్ హ్యాపీలీ ఇన్ దాట్ అండ్ దేర్ ఫార్ ఎక్స్ట్రీమిస్ ఆల్వ్ కాబట్టి సోషల్ సిస్టమ్స్ కారణమే ఈ దుఃఖానికంతకీ కారణం ఏంటంటే సమాజంలో ఉండేటువంటి దుఃఖానికి నా దుఃఖము సమ దుఃఖము కూడా కేవలము సోషల్ సిస్టమ్స్ కారణంగా కలిగినది అని కొంతమంది అనుకుంటాడు ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉండేటువంటి నక్షత్రాల కారణం అనుకుంటాడు ఒక ఆయన నాతో అన్నాడు జీవితంలో సుఖం లేకుండా పోయింది అన్నాడు అంటే అదే అలా ఆయన తెలుసుకుంటున్నాడు అంటాడు ఏం చేస్తామండి నా భార్య నక్షత్రం మంచిది నీ భార్య నక్షత్రం మంచిది అవునండి నా భార్య మూలా నక్షత్రంలో జన్మించింది ఏ భార్య ఎవడి భార్య అయితే మూలా నక్షత్రంలో జన్మించిందో వాడు జీవితంలో ఎప్పుడు సుఖపడలేడని ఓ శ్లోకం ఒకటి చెప్తాడు శ్లోకేన విద్వాన్న భవతి అని శ్లోకం ఎవడనే చెప్పేంటే నాకు కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు నువ్వు చెప్పాల్సిన పాయింట్ నువ్వు లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొటేషన్ ఇస్తే లాజికల్ గా ఇవ్వాలి కానీ ఎక్కడో ఓ పిసర్ అంతా ఓ మొక్క ఒకటి చెప్పి సో దట్ ఈజ్ హౌ హీ ఫీల్స్ ఐ టోల్డ్ హిమ్ ఫర్ దర్దర్ దిస్ ఈజ్ నాన్ సో ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్ ఎక్కడో మూలా నక్షత్రం ఒక ఇట్ సే కన్స్టలేషన్ ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉంటుంది కోట్లు కోట్లు లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది దాని కారణంగా నేను దుఃఖపడిపోతున్నానంటాడు ఏమంటే ఏమైనా అర్థం ఉందా ఏమిటా నీకు దానికి కనెక్షన్ ఈ దుఃఖం కనెక్షన్ అంటే ఈయన భార్య జన్మించి ముప్పై ఏళ్ల క్రితం జన్మించింది ఆ జన్మించిన టైం వాళ్ళు సరిగ్గా నోట్ చేసారో లేదో ఆది ఆ నక్షత్రంలో మూల నాలుగో పాదమైందంట సో ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉన్న కారణాలని గ్రహాలని లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యుల్ని లేకపోతే జడ పదార్థాలని తన దుఃఖానికి కారణాలు అని అనుకుంటున్నా మేము వేదాంతంలో నేను చేసిన అనాలిసిస్ ప్లీజ్ రైట్ అప్రిషియేట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ సిగ్నిఫికెన్స్ అనేటి అందుకోసమే నేను కొంచెం ఎలాబొరేట్ గా చేశాను నేను మీకు మనవ్ చేసేది ఏమిటంటే మీ దుఃఖానికి దుఃఖము ఉన్నది నంబర్ వన్ ఫ్యాక్ట్ హ్యావింగ్ అండర్స్టూడ్ దట్ మచ్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఔట్ సైడ్ కాజెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సఫరింగ్ దెన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి ది స్టూడెంట్ ఆఫ్ గీత గీత ఈజ్ నాట్ ఫర్ యూ కెన్ యూ కెన్ క్లోజ్ గీత అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ అదర్ వర్క్ ఆ దుఃఖ కారణం మీరు ఏది ఉందనుకుంటున్నారో దాన్ని మ్యానికులేట్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది ఈ గీత వల్ల ఏం ఉపయోగం బట్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫండమెంటల్ ప్రమిస్ ఏంలీ నా దుఃఖమునకు కారణము నా మనస్సు నాకుండే భావజాలము నేను జగత్తును చూసేటువంటి దృష్టికోణము నా గురించి నాకున్న అంచనా సెల్ఫ్ ఇమేజ్ అంటారు జగత్తు గురించి నాకున్న అంచనా వీటిల్లో ఎక్కడో ఏదో లోటుంది ఎక్కడో ఏదో దోషముంది ఆ కారణంగానే మనస్సుకి దుఃఖం మనస్సులో దుఃఖము నెలకొని ఉన్నది దిస్ ఈజ్ ది బేసిక్ ప్రమిస్ ఇది మీరు అంగీకరించిన పక్షంలో then you are eligible to become the student of data otherwise you are not eligible is it not anjana there was a vastu conference i mean okay practical example juttu nanu vastu conference undu daniki nenu sanyasana kada vastu vallu kuda sanyasulku kontra respect istharu kada vallu nanna vachi inaugurate cheyam anukunnaru nenu akkade unnan the same place ayustha inaugurate cheyam anukunnaru నేను రెస్పెక్ట్ఫుల్ గా ఐ డిక్లర్ అయింది నేను ఒప్పుకోలేదు ఏమంటే అక్కడ మ్యూజిక్ కాన్ఫరెన్స్ ఉంది ఇనాగ్రేట్ చేయమని కోరారు ఇనాగ్రేట్ చేశా ఏమిటి నాకేం మ్యూజిక్ వచ్చింది ఇనాగ్రేట్ చేశాను నేను ఆ మాట అన్నా మీకు మ్యూజిక్ రానక్కర్లేదండి మేము మ్యూజిక్ అండస్ తల ఇష్టమే చేయండి ఇప్పుడు భాగవతంలో నారదని పూర్వజన్మ వృత్తాంతంలో నాలుగు శ్లోకాలు ఉన్నాయి చాలా అందమైన శ్లోకాలు ఒక అయితే మీరు అసంజీవిలో పెట్టుకుని వెళ్లి ఇనాగరేట్ చేసి ఆ మ్యూజిక్ గురించి భాగవతంలో చెప్పింది నాలుగు మాటలు పావకంట సమ ఉపన్యాసం చెప్పి చెప్పవచ్చు వాళ్ళు ఎంతో సంతోషించారు నారదుడు ఇలాగ మ్యూజిక్ గురించి చెప్పాడు మాకు తెలియని తెలియదండి ఎంతో బాగుంది ఇది అని దేవర్ వెరీ హ్యాపీ సో ఐ ఇనాగరేటెడ్ ఈ వాస్తు గురించి ఇనాగురేట్ చేయమంటే నేను ఇనాగరేట్ చేయమని చేయను అని చెప్పాను అయిపోయింది వాళ్ళ కాన్ఫరెన్స్ అయినమెంట్ నా క్లాస్ ఉంది నా గీతా క్లాస్ వాళ్లలో వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు ఒకళ్ళు ఇద్దరు ఈ క్లాస్కి వచ్చారు జస్ట్ బై స్ట్రేయింగ్ అంటారు చూడండి అలా ఏమిటో చూసిపోదామని వచ్చారు ఖాళీగా ఉండే పావుగంట అయిన వెంటనే కామ్ గా లేచిపెడిపోయారు ఎందుకంటే ఈ ధోరణి ఆ ఇవి రెండు కుదరవు ఇక్కడ శోకహేతువు మీ మానసికమైన ఆలోచనా ధోరణి మీరు ఆలోచించే తీరు తెన్నులే శోకహేతువు అని ఇక్కడ చెప్తాం శోకహేతువు ఇంకొకటి బహిరంగ కారణం వాళ్ళు చెప్తారు అంతరంగ కారణాన్ని గీత చెప్తుంది ఈ రెండింటికి వెరీ రెండింటికి పొంతం లేదండి ఇఫ్ యూఆర్ కమిటెడ్ టు దిస్ యూ హ్యావ్ టు సే నో టు దాట్ ఇఫ్ యూఆర్ బికాజ్ యూ కెనాట్ రికన్సైడ్ ది టు ఇన్ ఆల్ సిన్సిరిటీ కొంతమందిలో సిన్సిరిటీ ఉండదు సిన్సిరిటీ ఉండదండి సో అన్ని బుధాన్యసు తిరుగుతూ అది అటువంటి సిన్సిరిటీ లేని వాళ్ళ గురించి నేనేం చెప్పను నేను అలా కాదు ఐఎమ్ ఏ సిన్సియర్ గాయ్ నా గురించి నేను చెప్తున్నా ఐఎమ్ సిన్సియర్ గా సో ఐ కెనాట్ హ్యాండిల్ టూ మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ ఈ శంకరులు అంటూ ఉంటారు ఆత్మజ్ఞానానికి కర్మకి సముచయం ఉంటారు కదా ఆ పిచ్చి ధోరణిలో అండి నేను నాకు ఆ మ్యూచువల్లీ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ నేను పెట్టుకోకుండా పెట్టుకుని ఎలా హౌ ఐ కెన్ హ్యాండిల్ దేట్ సో ఐ రిఫ్యూస్ టు ఇనాగరేట్ దట్ కాన్ఫరెన్స్ వాళ్ళు క్లాసులోకి వచ్చి దే టు గుడ్ నాట్ ఫైండ్ ఎనీ రికన్సిలియేషన్ వాళ్ళ ఆలోచన ధోరణికి నేను చెప్పేదానికి పొంత లేనట్టు వాళ్ళకు అనిపించింది ది ఫోర్ ది లెఫ్ట్ ది క్లాస్ విచ్ ఇస్ వెరీ ఫేర్ కాబట్టి షోకహేతువు ఏమి అంటే గీత ఏమని చెప్తుందంటే షోకహేతువు ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ వాట్స్ ఎవర్ శోకహేతువు అజ్ఞానము అది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు అశోకోపనిషత్ అంటే ఒక జీవ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఆయనే చెప్పారు శోకహేతువు అజ్ఞానము అంటే అది అది లోకంలో దట్ ఓంట్ రింగ్ వెల్ ఏమజ్ఞానం ఏమజ్ఞానం అంటే ఆత్మ యొక్క అజ్ఞానం ఆత్మ అంటే ఏమిటండి ఆత్మ అంటే ఏమిటంటే చాలా పెద్ద ప్రశ్న దానికి సమాధానం నేను నీకు వెంటనే చెప్తే అది వర్కౌట్ కాదని చెప్పాల్సి ఉంటుంది మరి ఇంకేం చెప్తారు ఓకమ్మా దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ కాబట్టి సో అధ్యతనే ఇది ఈక్వల్ టు ఎంసీ స్కేర్ లాంటిది ఇది అక్కడ మీరు పెద్ద బోర్డు రాసిపెట్టినా ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ కేర్ఫుల్ గా స్టడీ చేసి శ్రవణం చేసి మహాత్ముల సత్సంగం చేసి అర్థం చేసుకోదగ్గ విషయం సో శోకహేతువు అజ్ఞానం అర్జునుడు ఏమన్నాడు నా శోకహేతువు అంటే ఏమని చెప్పాడు ఎవెవో అరడదని శోకహేతువులు చెప్పాడు ప్రథమాధ్యాయంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా లిస్టు కింద చెప్పాడు వీటన్నిటి కారణంగా నేను శోపిస్తున్నాను నా శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నీలో రెండు లేవు కాబట్టి నువ్వు శోపిస్తున్నావు అని అంటున్నాడు రెండును ప్రజ్ఞ పాండిత్యం శోచ్యానందు శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదములను మాట్లాడుతున్నావే కాని నీలో ప్రజ్ఞలేదు ఇది ఎలాగంటే ఏటో పెద్ద అధికారులాగా మాట్లాడుతున్నావు అంటే అర్థమేటి వాడు అధికారనా అధికారి కాదనా కాదని అవునా ఏమో పెద్ద విద్వాంసు మాట్లాడుతున్నావు అంటే అర్థమేటి నువ్వు విద్వాంసుడు కాదు ఏమిటి తెలిసినట్టే చెప్పేస్తున్నావు ఏమిటి అంటే అర్థం ఏంటి నీకు తెలియదు ప్రజ్ఞావాదాంశ్చ భాషసే చాలా శుతిమెత్తగా నీకు తెలియదు అని చెప్పడం ప్రజ్ఞావంతు ప్రజ్ఞ పలికే పలుకులు పలికేస్తున్నాడు అంటే అర్థమేంటి వీడికి ప్రజ్ఞ లేదు అన సో అంటే అర్థం ఏంటంటే కొంతమంది చాలా గంభీరమైన ప్రసంగం చేస్తారు పది నిమిషాలు పదిహేను నిమిషాలు గంభీరమైన ప్రసంగం చేస్తారు ప్రసంగం అంతా విన్న తర్వాత ఏమిట్రా చెప్పింది అంటే ఎవరికీ ఏమీ అర్థం కాదు ఆయన్ని వెళ్ళడిగితే ఆయనకి తెలియదు చెప్పాడు ఇలాంటి ప్రసంగ పాఠాలు దృష్టాంతం ఇవ్వడానికి వీలుగా అవి దగ్గర పెట్టుకోవాలని అనిపిస్తుంది మర్చిపోతూ ఉంటాం ఆ పాఠం ఉంది ఓ పాఠం ప్రసంగ పాఠం ఒకటి ఉంది ఓ శ్లోకం ఒకటి ఉంది అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు వెయ్యి పడగల్లో ఓ ఇచ్చారు ఆ పారాగ్రాఫ్ చదివేస్తే అన్ని కఠినమైన పదాలు గంభీరమైన పదాలు పెద్ద పెద్ద వాక్యాలు ఉంటుంది అంతా విన్న తర్వాత ఏ విధంగా ఈ చెప్పింది ఏమిటి మనం విన్నదేమిటంటే ఏ ఉండదు దాంట్లో ఎనీవే దాన్ని ప్రజ్ఞావాదములోని పితరుడు అంటాడు సమాజం అంటాడు వర్ణ సంకలమైపోతుందంటాడు ఏవేవేవేవో చెప్తాడు ఇవన్నిటి కారణంగా నేను దుఃఖిస్తున్నాను అంటాడు పెద్ద పెద్ద రాజకీయోపన్యాసము సామాజిక శాస్త్రవేత్త చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేశాడు ఇవే నువ్వు చెప్పినవేమీ వాస్తవంగా అవి యోగ్యములైన పలుకులేం కావు సందర్భశుద్ధములైన పలుకులేం కావు కేవలము ప్రజ్ఞావాదాంశ్చ భాష గురువు నహత్వ హిమహానుభావాన్ని ఇలాంటి మాటలు ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కనుక వినటానికి చాలా సొంపుగా ఉన్నాయే గాని సారవంతములైన మాటలు కావు తర్వాత पंडिता